కీర్తన ముప్పై ఐదు తచ్చి చూచితే చాలు దైవమే కలడుగాకెచ్చిన మాయలు పడనేకను తచ్చి చూచితే చాలు దైవమే కలడుగాక తెచ్చిన మాయలబడనేమాకునికను సారెసారి నేనెంత సంపదలు కోరినాను పోరచి నీ దేహమేకా భోగించేది ఈ రీతి మనసు తా నిన్నటికి తనిసీ గారవాన గరవా నరినిన్ను కన్నదే దక్కెను పలుమారు చావులేని బతుకు కాశపడేది ఇలాలో సంసారమేకా చేసేది కలిగిన ఆశ ఏ అలరి విష్ణునిశరణన్నదే నిలచే వేడుకతో ఘనమైన విద్యలు నిరిచినాను జోడుగా నిందరికి ని చూపుటింతేకా వీడని తలపుతో శ్రీ వెంకటనాథుని గొల్చి ఈడేరి బతుకుటే ఇన్నికింతేకాక